ఇక్కడ అర్థం ఏమని చెప్తున్నారంటే అవిద్యని విద్యకి అంగముగా ఉండే అవిద్యని చెప్తున్నారు విద్యతో సంబంధం లేని అవిద్య కాదు అవిద్య రెండు రకములు పాతని పావని పాతని అంటే నాకు స్వర్గం కావాలి స్వర్గంలో ఈ కోరికలు తీరాలి ఆ కోరికలు తీరాలి అని కర్మలు చేశాడనుకో అది పాతని అవిద్య సదానికి ఒకటే మళ్ళీ కిందకు వస్తాడు ఆ జన జననమరణ చక్రంలో పడతాడు ఇది పావనీయ విద్య ఏమిటి పావనీయ విద్య తపస్సు అనేది ఒకటి ఉన్నది తప ఆలోచన సో తప తపస్సు చేసి ఆ పరమాత్మను తెలుసుకున్నావాళ్ళను అంటే వీడు సాధకుడు పరిచ్ఛున్నుడు తపస్సునే అనుష్ఠానం చేస్తాడు తపస్సునే సాధనము అనుష్ఠిస్తాడు బ్రహ్మను అని మరి ద్వైతం వచ్చింది కదా దాంట్లో కర్మను చేయుట కూడా ఉన్నది కదా ఆలోచించడం కూడా క్రియే నేను ఆ కర్మను చేస్తాను అని ఆ విధంగా లేకపోతే తపశ్శబ్దానికి కొంచెం విస్తృతమైన అర్థం కూడా నేను తప ఆలోచన అని చెప్పాను తపశ్శబ్దములకు ఇంకా ఇతరము ఆలోచనకి తగ్గర్థాలు చెప్పచ్చు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ తర్వాత శమదమాదులు ఆహార నియమము ఇవన్నీ తపస్సు చెప్పచ్చు చెప్పినట్లయితే అవన్నీ జ్ఞాన సాధనములుగా ఉంటాయి అజ్ఞాని అయిన సాధకుల చేత ఆచరింపబడుతూ జ్ఞానములకు సహకరించేవిగా ఉంటాయి ఇన్ దక్ సెన్స్ అవిద్యది ఓకే తపస్ తపస్సు అవిద్య అయింది అలాగే గురువు ఉపసదన గురువు శుశ్రూష గురు ఉపాసన ఉపాసన అది ఉపసదనం అపసదనం అన్నా ఉపాసన రెండో ఒకటే గురువుగారిని సేవించడము అంటే ఉపాసన గురువుగారి దగ్గరకు వెళ్ళడము ఉపసదనం రెండు సందర్భాల్లోనూ గురువు వేరు నేను వేరు ఈ నేను వేరైన నాకు వేరుగా ఉండే గురువు బ్రహ్మను ఉపదేశిస్తాడు అని ఆ విధంగా కొంత ద్వైతాన్ని పట్టుకుని ఆడడం అది అవిద్య కానీ ఆ చేస్తుంది విద్య వైపుకు తీసుకెళ్తుంది సో ఆ ఆ అవిద్య అయిన కర్మతో అవిద్యాత్మక అవిద్యారూపమైన కర్మకి అవిద్య పేరు కర్మని పట్టుకున్న అవిద్య ఎందుకన్నారంటే దాని రూపము అవిద్య కనుక కర్మ అయింది ఏముంటుంది కర్తనైంది నేను ఈ నాకంటే భిన్నంగా ఉండే క్రియను ఆచరించి ఇంకొక ఫలమును పొందుతున్నాను అనే భేదబుద్ధి ఉంది కనుక కర్మ అవిద్యారూపము అని చెప్పేసి అది అవిద్యారూపము కనుక అంటే అది ఒక అజ్ఞానం యొక్క ఎక్స్ప్రెషన్ అది అందుకోసం దానికి అవిద్య పేరు పెట్టేశారు అదే అవిద్య ఇక్కడ ఆయన చెప్తున్న ఈ అవిద్య పావనీ అవిద్య తేన విద్యాముత్పాద్యుత్యం కామం అతితరతి అది ఆ కర్మని చేస్తూ ఉంటే వీడు ఆ విద్యను ఆచరిస్తూ ఉంటే దానివలన ఏమవుతుందంటే విద్య పుక్కుటకు అది సహకరిస్తుంది సహకరించి తద్వారా కామము అంటే కోరిక అనేటువంటి మృత్యువును ఇక్కడ కోరికను అర్థం చెప్పారు మృత్యు శబ్దానికి మృత్యు శబ్దానికి ఇంకోటి చోట సోమది ధర్మము అని అర్థం చెప్పారు కాబట్టి అలాగా చెప్పచ్చు ఇలాగా చెప్పచ్చు సో కామము మృత్యువును వీడు దాటివేస్తాడు మృత్యువును కామము అనే అవిద్యగా మృత్యుని తీర్థ కోరికలో అనేటువంటి గుర్చుని దాటివేసి అప్పుడు విద్యను సంపాదిస్తాడు అదే అనుకున్నారాయణ తో నిష్కాైణ బ్రహ్మ విద్య అమృతమశ్నుకమర్థం దర్శయన్నాహ విద్య మృత్యు తీర్వా విద్యమృతమశ్ అంటే అప్పుడు ఎప్పుడైతే వీడు ఈ రకమైన అవిద్య చే తపస్సు గురు సదనము గురూపసదనము లేదా గురూపాసన మొదలైన కర్మ ఎగలదో అది అవిద్య దాని చే కామన అనే ఆ తరువాత తత తత క్వాప్రతయానికి అర్థం తధ అంటే తీర్త్వా నుండి కదా విద్య మృత్యుని తీర్త్వా తతహ తరువాత వీడు కామన్లను లేని వాడు అవుతాడు అంటే అర్థం యేషణాత్యాగము చేయాలి అనే కండిషన్ ఏదైతే ఉందో ప్రీ కండిషను దాన్ని చేసిన వాడు అవుతాడు త్యక్తీషణ సో పుత్రీషణ ఉత్తషణ లోకేషణ అని విడిచిపెట్టిన వాడు అవుతాడు అయితే ఇంకా అప్పుడు ఆ తర్వాత ఏమిటి ఉంటుంది ఇంకా బ్రహ్మ విద్యే ఉంటుంది యేషణలను ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో అదే బ్రహ్మవిద్య ఇంకా వేరే బ్రహ్మవిద్య ఏమీ ఉండదు డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ godliness గాడ్లీనెస్ ఆ గాడ్లీనెస్ తన ఎందు ఆవిష్కరించుకుంటే బ్రహ్మవిద్య ఓకే ఆ బ్రహ్మవిద్యను వీడు పొందుతాడు తన సమస్వరూపము పూర్ణము అని తెలుసుకుంటాడు అది బ్రహ్మవిద్య దానిచేతను మోక్షమును పొందును అమృతత్వ మహిళే అనే ఈ విషయమును చెప్తోంది ఈ శృతి వాక్యము ఏది అవిద్యయామృతం తీర్త్వా విద్యయామృతం స్థితి అనే శృతి వాక్యము ఒకరు నాతో అన్నారు బ్రహ్మసూత్ర చతుస్సూత్ర చదివానండి చదివితే నాకో విషయం బాగా దృఢంగా వచ్చేసింది అదేమిటంటే మనకి మోక్షం శాస్త్రమే ఇస్తుంది శాస్త్ర శ్రవణం చేసేస్తే మోక్షం చేస్తుంది ఇంకా అంతకుమించి మననము నిద్యాసనము ఇలాంటి ధ్యాతస్థాయి ఏం పెట్టుకోక్కర్లేదు అలాగంటే ఒక దృష్టి ఒకటి ఒకటి సమాజంలో ఉంది ఆ దృష్టిలోకి వెళ్లకుండగా నాకు నిర్ణయం అయిపోయి శాస్త్రాన్ని శ్రవణం చేసుకుంటే సరిపడుతుంది అనే ఒక నిర్ణయం నాకు కలిగిపోయినది అని నాతో చెప్పారు అంటే మంచిదండి అని నేను ఊరుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా లేనప్పుడు మనం వారి మనస్సుని మనం ఎందుకు ఖేదాన్ని కలిగించాలి విని ఊరుకున్నాను మంచిది వారి నా అభిప్రాయాన్ని అడగలేదు అలా చెప్పారు అలా ఒక నిశ్చయాత్మకమైన దృష్టిని ప్రతిపాదించారు అప్పుడు నేను అనుకున్నాను ఓహో వీళ్ళు ఇలా పాఠం చెప్తున్నారన్నమాట అని అనుకున్నాను అయితే ఈ పాఠం విన్న వాళ్ళకి ఒక ప్రశ్న ఎందుకు ఊహించదా అనే సమస్య నాకు ఇంకా తేరలేదు ఆ ప్రశ్న ఏమిటంటే అంత ఓపెన్గా మీరు శ్రవణము శాస్త్రము శ్రవణమే మీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది మనలోని దుధ్యాసులు అనవసరము అని అంత ఓపెన్గా చెప్పేవాళ్ళు శ్రోతవ్యోమంతవ్యో అని దుర్ధ్యాసితవ్య అనే వచనము ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే ఆ శృతి వాక్యాన్ని అలా కట్టి గుచ్చుకుని కొట్టేసి ఈ కల్పుకుని మొక్కలు పారేసినట్టుగా అలా ఎలా పెట్టుకున్నారు దానికి వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేస్తారు అని నాకు శంక కలిగింది దానికి ఏదో చిన్న విలువడి చేస్తారు ఏమైనా ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయండి మీరు ఎటు కావాలంటే చేయొచ్చు ఆ తెలివిటాట్లు ఆ భాషా జ్ఞానం ఉంటే సరిపడుతుంది విశ్రవణ మందధికారణం పెడితే అప్పుడు నేను అడుగుతా నీ మాట ఏంటి నువ్వు మందాధికారివా ఉత్తమాధికారి అంటే నేను నాకు జ్ఞానం అయితే కలగలేదు నేను శ్రవణం చేసినా జ్ఞానం కలగలేదు శ్రవణం చేతనే కలిగిపోతుందని నిశ్చయం మాత్రం కలిగింది అని చెప్తున్నప్పుడు మరి కలగలేదు కాబట్టి నువ్వు మందాధికారి అయినావు మన అధికారి మరి అటుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అదే శ్రవణం చేస్తే రీసైక్లింగ్ చేస్తే నీకు జ్ఞానం ఎలా ఒకసారి విన్నప్పుడు కలగని జ్ఞానము రెండోసారి మూడోసారి విన్నప్పుడు ఎందుకు ఈ విధమైన ప్రశ్నను భాష్యకారులు కొన్ని చోట్ల గృహధార్మిక భాషలను ప్రస్తావించి సమాధానం చెప్తున్నారు ఎందుకంటే విజ్ఞాయ ప్రజ్ఞా కుర్వీట అని ఉంది విజ్ఞాయా తెలుసుకుని ప్రజ్ఞను చేయవలను అని ఉంది విజ్ఞానము ప్రజ్ఞ వేరువేరనే ఉన్నది కదా మరి ఆ వాక్యాలను వీళ్ళు ఎలా వ్యాఖ్యానం చేస్తారు అంటే ఏ రకమైన లోతు పరిశీలన లేకుండగా కేవలము టేప్రికార్డర్ లాగా ఒక వ్యక్తికేసి చూస్తూ ఆ పెర్శనకేసే చూస్తూ ఆ పర్సనకేసే చూస్తూ ఆ పర్సనాలిటీనే ఉపాసిస్తూ ఆ చెట్టున మాటల్ని బుద్ధిలో పెట్టేసుకుని ఎక్కడ పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అనేటువంటి టెన్ తేటల్ని ప్రదర్శిస్తున్నారు అన్నదనిపించింది సంగతి కాబట్టి డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ ఒకవేళ మీరు సాధించేస్తే ఇంకా ఆ తర్వాత బ్రహ్మ విద్య మీకు చిన్న డైగ్రషను కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ కాబట్టి అవిద్యూ బిగిన్ విత్ అవిద్య ఉంటుంది కానీ వీళ్ళు డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ అయిపోయిన తర్వాత ఇంకా అవిద్య పని అయిపోయింది అక్కడికి పోతాయి ఇంకా విద్యలో పడిపోతాడు అని ఒకే పురుషునికి సమన్వయం చెప్పారే తప్ప ఒకే పురుషునికి ఒకే కాలము నుండు అనే సముచ్చయమును చెప్పలేదు అనే అభిప్రాయం అక్కడ కాదు అయిపోయిందండి టాపిక్ అయిపోయింది భాష్యకారులు దాన్ని సెటిల్ ఇంకో టాపిక్ ఉండే మనకు లూజ్ అండ్ ఇంకోటి ఉండే ఏమిటంటే ఆ లూజ్ అండ్ నేను గుర్తు చేస్తున్నా మీకు వేదము వందేళ్ళు ఆయుర్దాయం చెప్పింది వందేళ్ళు కర్మని చెప్పింది కాబట్టి ఆయుర్ధాయనమంతనూ కర్మ చే వ్యాపింపజేయవలము అని చెప్పినట్లయినది యావజ్జీవం అగ్నిహోత్రం విహోతి యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యేత అనే రెండు వాక్యములు కూడా జీవించిన కాలమునంతనూ కర్మచే వ్యాపింపజేయము అని చెప్పింది అలాగే బృహతి సహస్రం అని ఇంతకుముందు గడచిన భాగంలో ఆయన చచ్చిదానం లేదంటే వస్తుంది అందుకోసమే పెట్టారు ఆ బృహతి సహస్రం కర్మ ఒకటి ఉన్నది బృహతి అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు సహస్రం అంటే వయసు ము ఆ వందేళ్ల వయస్సుకి బృహతి సహస్రానికి అభేదాన్ని అక్కడ ఉపాసనగా చెప్పినారు అంటే వీడు వందేళ్ళు కూడా ఆ బృహతి సహస్రంలో చెప్పిన కర్మం చేస్తుంటూ బతకాలి అని అభిప్రాయం కర్మనే ఉపాసనైంది కాబట్టి మొత్తం ఆయుర్దాయమంతా కర్మోపాసనలకే వ్యాప్తమై ఉన్నది కనుక ఇంకా సన్యాసానికంటూ కేటాయించడానికి టైం ఏం మిగలేదు కనుక సన్యాసాశితమము కల్పితము కాదని ఎక్కడో ఉందంటే అది కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి తప్ప ఆరోగ్యవంతులకు కాదు అని దాన్ని సరిపెట్టుకోవాలి అంత అంత బాగా ఉన్నవాడికి సన్యాసము పనికి అని సిద్ధాంతం చేశారు వాళ్ళు అది ఇప్పుడు దాన్ని కూడా టయప్ చేయాలి ఎత్తు పురుషాయు సర్వం కర్మణ వ్యాప్తం అదే పురుషాయు సర్వం కర్మణయుగం వ్యాప్తం పురుషాయు అనొచ్చానది ఎందుకంటే సమాసాంత ప్రత్యయం చెప్పారు అక్కడ ఆయుష్ శబ్దానికి సమాసం చెప్పినప్పుడు ఆ అనే సమాసాంత ప్రత్యయం చెప్పారు అచ్చో అన్నో అన్నో ఏదో చెప్పారు ఘన్యో ఏదో సమాసాంత ప్రత్యయం చెప్పారు పురుషాయుష్ కదా నిసర్గిక పురుషాయుష్ ఆచరిస్తే పురుషాయుష అవుతుంది నపూంసకలింగం పురుషాయుషం అని ఉండాలి కానీ మరి పురుషాయు సర్వం అంటున్నారే భాష్యకారులు కాని సూత్రానికి వ్యాఖ్య తప్పు వచ్చింది కదా అంటే కింద టీకాకారుడు గమనించాడు ఆ సమాసాంత ప్రత్యయము వికల్పము అని చెప్తున్నాడు అది వికల్పము కాబట్టి ఆ భాష్యకారులు ఇక్కడ చేయలేదు అది ఓకే చేయనూవచ్చు పురుషాయుషం వ్యాఖ్య అని చెప్పవచ్చు పురుషాయు వ్యాఖ్య అని కూడా చెప్పవచ్చు మొత్తం పురుష పురుషాయుం కర్మణ వ్యాప్తం కుేహ కర్మాణి సమాహి ఇప్పుడు ఎత్తుంది కనుక తత్తు పెట్టుకోవాలి ఎత్ అను కదా ఎత్ పురుషాయుస్ కర్మణ వ్యాప్తం క్వన్నే వేహ కర్మాణి విషేచ్చుతం సమాన వర్త అవిద్వత్ విషయత్న అలా వ్యాఖ్యానం చేసుకోవాలి కర్మలను చేస్తూనే చేస్తూనే వీడు బతుకున్నంత కాలము వంద సంవత్సరాలు బ్రతకాలని కోరుకోవాలి అని మొత్తం ఆయుర్ధాయమునంతనూ కర్మచేవ వ్యాపించి ఇట్లా చేసుకోవని శృతి చెప్పిందే కదా అనే వాక్యం ఏదైతే గలదో దాని దాని గతి ఏమిటి నువ్వేమో సన్యాసంలో హోటెట్టావు ఈ స్టేజ్ దాకా వచ్చి పోయిన సన్యాసం అంటే కర్మ వ్యాప్తి వ్యాపించింది మిగతాది అకర్మలో పడింది మరి అది శృతికి విరుద్ధం కదా కాదు ఆ వాక్యం ఏమిటంటే అవిద్వద్విషయత్వ పరిహృతం అసంభవా ఆ వాక్యమును మీరు సంకోచం చేసుకోవాలి ఏమని సంకోచం చేయాలి ఈ వాక్యము అజ్ఞానులకు వర్తించేది అని సంకోచం చేసుకోవాలి రోజు పొద్దున్నులేస్తూనే మిర్యాల కషాయం తాగవలను అని వాక్యము కదా దాన్ని మీరు ఆ వాక్యాన్ని మొత్తం మానవాళ్ళకందరికీ వర్తించేసింది అని అనుకోవడము అక్కడ అలా చెప్పలేదు మానవాళ్ళకంతకీ వర్తిస్తుంది అని చెప్పలేదు లోకం వచ్చిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని కూడా చెప్పలేదు ఇది అలా ఉంది వాక్యం దాన్ని మీకు సందర్భాన్ని బట్టి మానవాళ్ళకంతకీ వర్తిస్తుందని వ్యాఖ్యానం చేయకూడదు కొంచెం రొంపా జబులుబు ఉన్న వాళ్ళని ఉద్దేశించి చెప్పబడిన వాక్యము ఇది అని దాన్ని సంకోచం చేయాలి ఈ సంకోచము లేట మీమాంసకులదే వాళ్ళే పెట్టారు ఈ న్యాయాన్ని సంకోచ న్యాయము అని పేరు పెట్టి అశ్వశ్య పదే పదే జుహోతి అని వాక్యం కలదు ఆ గుర్రం అడుగు వేసిన చోటల్లా హోమం చేయాలి అని వాక్యం కలదు ఆహవనీయే జుహోతి అని వాక్యం ఉన్నది ఆహవనీయాగ్నిలో హోమం చేయాలి ఎక్కడ ఎక్కడ హోమం చేయడానికి వీట్లేదు అది నియమం మరి ఇదేమిటండి అశ్వస్య పదే పదే జుహోతి ఉంది నేను ఏం చేయాలి అంటే ఆహవనీయ జుహోతి అనేటువంటి వాక్యము యొక్క అప్లికేషన్నని అశ్వమేధయాగంలో అశ్వస్య పదే పదే జుహోతి అనే దాన్ని మిగతాదానికి పెట్టుకోండి అని సంకోచం చేస్తాను అలా సంకో దానికి దృష్టాంతం అలాగే కుర్వర్ణే వేహ కర్మాణి అనే వాక్యమును మానవాళ్ళు ఎంతకీ అన్వయిస్తుందని కాకుండా అజ్ఞానులకు వర్తిస్తుంది అని సంకోచం చేస్తామన్నారు ఎందుకు సంకోచం చేయాలి అక్కడ అశ్వస్య పదే పదేకి హోతి అన్నటువంటి ఎందుకు సంకోచం చేశారు మీరు సంకోచం చేయకపోతే అశ్వస్య పదే పదేది హోతి అది వ్యర్థం కాకూడదు లేదా వాక్యం సంకోచం చేసినప్పుడు ఆహవనీయ జుహోతి అనే వాక్యం వ్యర్థం అవదా అవదు ఎందుకంటే ఇతర స్థానములలో దానికి అప్లికేషన్ ఉందిగా అశ్వధం కాకుండా ఇతర స్థానములలో ఆహవనీయే జుహోతి వాడు చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి అప్లికేషన్ ఉంది కాబట్టి అది వ్యర్థం కాలేదు మీరు కనుక సంకోచం చేయకపోతే ఇది ఇది వ్యర్థం అవుతుంది ఈ వాక్యం వ్యర్థం అవుతుంది వేదంలో ఏ వాక్యము వ్యర్థం కాకూడదు లారిజ్యూ చేస్తారు ఎలా చేస్తూ ఉంటారు ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా ఉన్నాయి ఒక ప్రమిస్సుని ఫిక్స్ చేసేసుకుని చేస్తూ ఉన్నాను అర్థమనిషన్ నేను అంటే చేతులు కార్డు కట్టేసుకుని అక్కడే ఇలా ఇలా అంటూ ఉండడం ఎందుకంటే నడవడానికి వీలు ఉండదు చేతులు కార్డు కట్టేసుకుని అక్కడే కదులుతూ అలాగే ఒక బేసిక్ ప్రమిస్ ఒకటి ఫిక్స్ చేసేసుకుని దానిలోపలే కుస్తి పట్టేసి కట్టేస్తూ ఉండడం కాబట్టి అలాంటి సంకోచాలు ఉన్నాయి వేదంలో వీళ్ళు కూడా అవిద్వాంసుల విషయంలో మాత్రమే వర్తిస్తునే సంకోచం చేయండి అక్కడ సంకోచహేతువు ఏమిటి వాక్యము వ్యర్థము కాకూడదు ఉన్నదాన్ని కారణంగా సంకోచం చేస్తారు ఇక్కడ ఏమి సంకోచం చేస్తారు ఇక్కడ ఇతరథా అసంభవాత్తనే కారణంగా సంకోచించే ఉన్నారు మీరు కనుక ఈ వాక్యాన్ని అవిద్వాంసుడికి కాకుండా విద్వాంసులకు కూడా అన్వయించే ప్రయత్నం చేసినట్లయితే ఆ వాక్యము విద్వాంసుల విషయంలో ఫెయిల్ అయిపోతుంది డజంట్ అప్లై ఆఫ్ అసంభవం అసంభవం అయిపోతుంది వాళ్ళు వ్యాప్తి అవ్యాప్తి అతి వ్యాప్తి అవ్యాప్తి అసంభవము అని మూడు చెప్తూ ఉంటారు దాంతో ఇది అసంభవం అనే కేటగిరీలో పడుతుంది ఎందుకు విద్వాంసుడికి ఎలాగా ఎందుకు అసంభవము విద్వాంసుకి తన ఎందుకు కర్తృత్వ ఉండదు తర్వాత తాను దేహము తను నేళ్లు అనే ఆయుష్ భావన కూడా ఉండదు అటువంటి జ్ఞాని ఉద్దేశించి నువ్వు నేళ్లు బతుకుతా ఉంటే ఇది బిలీవ్ ఇన్ డెత్ ఆయన పట్టుకు నువ్వు వందేళ్ళు బతుకుతావంటే ఏమర్థం అవుతుంది తర్వాత నువ్వు ఈ కర్మల్ని చేసుకుంటావంటే హీ లజ్ అండ్ అగ్రీ టు డత్ ఆల్సో బికాజ్ హీ ఈజ్ నాట్ కర్త హీ ఈజ్ నాట్ భోక్త హీ వాజ్ నాట్ బోస్ హీ విల్ నాట్ డై ఎలా అనుభవిస్తారో వాక్యాన్ని అసంభవము అందుకోసం సంకోచం చేయకుండా కత్తితో కొట్టు అని వాక్యం అవుతుంది కత్తితో కొట్టు అని వాచాలి దాన్ని ఆనపకాయకి బీరకాయకి సంకోచం చేయాలి లేకపోతే శిల మీద కత్తితో కొట్టేటనుకోండి శిల పగవదు శిల కట్టవదు కత్తి విరిగిపోతుంది కాబట్టి కత్తి విరిగిపో కత్తితో కొట్టడం దేనికి కోయడం కత్తితో కొయ్యి అన్న అన్నప్పుడు ఆ వాక్యాన్ని శిలకి అన్వయించకుండగా కూరగాయలకి సంకోచం చేసుకోవాలి ఏదన్నా ఆయన కత్తితో కొయ్యి అన్నాడు నేను ఈ శిలని పోస్తాను అని పెట్టకూడదు జ్ఞాని విషయంలో కులవనే దేహ మాట అటువంటిది అది అన్వయించదు అసంభవము అక్కడితో లూజన్స్ అన్నీ అయిపోయాయి ఇంకిప్పుడు తరువాత రాబోయే గ్రంథానికి ఉపక్రమం మొదలు పెడుతున్నాడు ఎత్తు భక్ష్యమాణముకి పూర్వోక్త తుల్యత్వా కర్మణ అవిరుద్ధమాత్మజ్ఞానం అయిపోలేదు ఇదో లూజ్ అండ్ ఉంది ఈ లూజ్ అండ్ ఏమిటంటే చాలా ఇంట్రెస్టింగ్ లూజ్ అండ్ కర్మ ఉపాసనలని ఎలా ఉపసంహారం చేశారో తెలుసిన వీడు సర్వము అయిపోతాడు అని ఉపసంహారం చేశారు అందుకుంటే సచిదానం నియంత్రైతే అంతకుముందు బ్రాహ్మణాన్ని అక్కడ పెట్టారు అలా ఉపసంహారం చేశారు ఈ ఆత్మజ్ఞానం వచ్చిన వాటి దగ్గర ఫలాన్ని ఎలా ఉపసంహారం చేయబోతున్నారు ఫలోపసంహారం ఫలం చెప్పి ఉపసంహారం చేయడం ఇక్కడ ఎలా ఉపసంహారం చేయబోతున్నారు వీడు సర్వాత్మస్వరూపుడై ఉంటాడు అని చేస్తున్నారు కర్మ ఉపాసనలని ఎలా ఉపసంహారం చేశారో ఆత్మజ్ఞానాన్ని కూడా అలాగే ఉపసంహారం చేశారు కాబట్టి ఆత్మజ్ఞానము కూడా కర్మోపాసనల వంటిదే అని ఆర్గ్యుమెంట్ పెట్టాడు అక్కడ ఇప్పుడు చూడండి అది భక్ష్యమానము అంటే చెప్పబడబోయే ఆత్మ ఉపనిషత్తులో చెప్పబడబోయే ఆత్మజ్ఞానము కూడా పూర్వోక్త తుల్యత్వాలు ఇంతకుముందు చెప్పిన కర్మోపాసనలతో సమానమైనది కనుక ఏమిటో సమానము ఫలోపసంహారం సమానముగా ఉండుతా అది తుల్య తుల్యత్వం అది కామన్ మెస్ ఫర్ బోత్ అని అక్కడ చెప్పారు వక్ష్యమాణ ఉపనిషద్విద్య పూర్వోక్త కర్మోపాసన విద్య సమానా ఎందుకని సర్వాత్మభావేన ఉపసంహారాత్ అని అక్కడ చెప్పారు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే గలదో తెలిసిందేది వక్ష్యమాణమే పూర్వోక్తతుల్యవాత్ పూర్వంలో చెప్పిన కర్మోపాసనల ఫలోపససంహారంతో సమానంగా ఉంది కనుక కర్మణ ఆత్మజ్ఞానం అవిరుద్ధం కర్మకే ఆత్మజ్ఞానానికి విరోధం లేదు విరోధం ఉన్నట్లయితే ఫలోపసంహారం అంత పర్ఫెక్ట్గా సమానంగా ఎలా కుదురుతుంది కాబట్టి విరోధము లేదు అని ఏదైతే చెప్పారో ఇది ఎత్ అదే అన్వయం ఇటు తదు సవిశేష నిర్విశేషాత్మతయా ప్రత్యుక్తం అది అక్కడే సమాధానం చెప్పారు మళ్ళీ ఇక్కడ చెప్పక్కర్లేదు ఆ ప్రశ్నలు లేవని తినచోటే సమాధానం చెప్పారు ఏమని కర్మకాండ ఉపాసనా ఉండే ఆత్మ అది ఉపనిషత్తులో చెప్పే ఆత్మ వంటిది కాదు అక్కడ ఉండే ఆత్మ సవిశేష ఆత్మ అంటే కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైన ఆత్మ ఆ ఆత్మకి ఆ కర్మా ఉపాసన చెప్పి దానికి ఫలము సర్వాత్మభావం అని చెప్పారు అక్కడ సర్వాత్మభావం అంటే ఎవరు తెలుసు అండి హిరణ్యగర్భూలో అది అక్కడ సర్వాత్మభావం అక్కడ ఆత్మ అంటే అది కూడా సంసారాంతర్గతమైన సర్వాత్మభావమే అది అక్కడ చెప్పారు ఇంకా ఉపనిషత్తులో చెప్పే ఆత్మ నిర్విశేష ఆత్మ దీని ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాది విశేషము లేని ఇవి లేని నిర్గుణ పరబ్రహ్మ ఆత్మను చెప్పారు అక్కడ చెప్తున్నారు చెప్పబోతున్నారు దీనికి ఫలమేమిటో తెలుసిన సర్వాత్మభావం ఎటువంటి సర్వాత్మభావము పరిచ్ఛిన్నమైన హిరణ్య గర్భ సర్వాత్మభావం కాదు అపరిచ్ఛిన్న బ్రహ్మతోటి అభేదమనేటువంటి సర్వాత్మభావాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు కాబట్టి మాట అది ఇది సర్వాత్మభావమే అయినా అది వేరు ఇది వేరు అక్కడ ఇక్కడ ఆత్మే అని ఉన్నా ఆత్మ వేరు ఈ ఆత్మ వేరు కాబట్టి పూర్వోక్తతుల్యము అనే మాట పోసగలం కాబట్టి జ్ఞానము కూడా కర్మ వంటిదే విరోధము లేదు అనే ప్రసక్తి లేదు కనబడిందండి ప్రత్యుప్తం ఈ రకంగా ఇంతకుముందు మేము చెప్పినాం సమాధానం దాన్ని చెప్పిన దాన్ని మళ్లీ వివరిస్తాము ఉత్తరత్ర ఉత్తర ఈ భేదము సవిశేష నిర్విశేష ఆత్మలకు భేదాన్ని హిరణ్యగర్భ ప్రాప్తి అనే సర్వాత్మభావానికి బ్రహ్మతో భిన్నము అనే సర్వాత్మభావానికి ఉండేటువంటి తేడాలను మేము మళ్ళీ వివరంగా చెప్పి వ్యాఖ్యానం అంటే వివరముగా చెప్పుట చెప్పి భవిష్యత్తులో మీకు నిరూపిస్తాము కాబట్టి దాన్ని కూడా కవర్ చేసేశాను అత కేవలష్క్రియ బ్రహ్మాత్మైకత్వ విద్యా ప్రదర్శనార్థం ఉత్తర గ్రంథ ఆరభ్యతే ఎందువలన రాబోయే గ్రంథము మళ్ళీ పాడిన పాటే పాడరా అన్నట్టుగాను పిండి పిండిని ఆదే పిండిని మళ్ళీ పిండి చేయమన్నట్టుగాను కాదయా ఇది ఒక కొత్త గ్రంథము కొత్త విషయమును చెప్పుటకు ఆరంభమవుతున్నది ఏమిటా కొత్త విషయము విద్య జ్ఞానము ఎటువంటి జ్ఞానము ఏకత్వ జ్ఞానం దేనికి దేనికి ఏకత్వము బ్రహ్మకు ఆత్మకు ఏకత్వము ఆత్మకర్త భోక్త అయితే బ్రహ్మతో అనే అక్కడి నుంచి వస్తుంది నిష్క్రియ ఆత్మ బ్రహ్మ నిష్క్రియ బ్రహ్మ ఆత్మ తర్వాత అంతకు ముందు చెప్పిన ఆత్మలో అనేక భేదములు ఉంటాయి సవిశేషము అంటే భేదములు కొత్త ఇక్కడ కేవల కేవల అంటే అద్వితీయమైన నిష్క్రియ క్రియా సంబంధము లేని అంటే నామరూప సంబంధము కూడా ఉండదు నామ రూపం క్రియా మూడు కలిసిలు ఉంటాయి క్రియ అన్నది నామరూపాల్లో ఉంటుంది వేవుకి కదలిత నీటికి కదలిత ఉండదు క్రియ వేవుకు ఉంటుంది తప్ప నీటికి ఉండదు ఆ రకంగా కాబట్టి ఆ నిష్క్రియ బ్రహ్మ విచ్ ఈజ్ అన్ అదర్ దాన్ ఆత్మ దట్ ఈజ్ వన్ వితౌట్ ద సెకండ్ కేవలానా ఏకత్వ కేవలాన్ని వచ్చేసింది కదా కేవలం అంటే అద్వితీయ ఏకత్వం అంటే వ్యాపకత్వ ఏక ఇను గతవు ఇక్కు గతవు ఇను గతవు ఇక్కు గతం అని దాతూ నుంచి ఏకహా వస్తుంది అంటే గతిశబ్దానికి వ్యాప్తి అని అర్థం కాబట్టి ఏక అంటే వ్యాపక ఎందుకంటే కేవలం వచ్చింది కదా కాబట్టి లేకపోతే కేవలం అంటే అద్వితీయ ఏక అంటే ఏక అద్వితీయ అలా అలా దాన్ని సరిపట్టు చేసుకోవాలి అటువంటి ఆత్మస్వరూపాన్ని నిరూపించుట కొరకాయి ప్రదర్శనార్థ అంటే మీకు అలచేతిలో ఆమలకము వలై దాన్ని మీకు చేతిలో చూపెట్టు కొరకై తరువాతి గ్రంథము ఆరంభమవుతున్నది ఎంత పెద్ద అలతారిక ఓం ఆత్మా ఇదమేక ఏవాగ్ర ఆసీ ఈ వాక్యాన్ని మీరు కాషస్గా అన్వయించాలి చాలామంది ఏమనుకుంటే ఈ అరకొర వేదాంతులను చూస్తే నాకు మొట్టిగా ఏం చేయాలనిపిస్తుంది నాకు వాళ్ళంటే వ్యతిరేకమేం కాదు కానీ వాళ్ళు మాకు అంతా తెలుసును అని అనుకుంటారు అందుకోసం సమస్య వాళ్ళు ఒక ఆయన ఇలా చెప్తున్నాడు అప్పుడు ఆత్మ ఒక్కటే ఉండేది అని చెప్తున్నాడు అప్పుడు ఆత్మ ఒక్కటే ఉండేది అని కాదు అంటే అప్పుడు ఆత్మ ఒక్కటే ఉండేది అంటే దేవుడు వైకుంఠంలో దేవుడు ఉన్నాడని చెప్పినట్టుగా లేదు అది కాదు దాని అర్థం అది కారణం గురించి చెప్పిన మాట కాదు కార్యం గురించి చెప్పిన మాట అసలు అంత తేడా అంతా అక్కడే ఉన్నాయి పురాణము కారణం గురించి చెప్తున్నా కార్యాన్ని పట్టించుకోదు కారణం గురించి చెప్పింది వేదాంతము కారణము చెప్పదు కార్యాన్ని చెప్తుంది కార్యాన్ని చెప్పే సందర్భంలో కార్యం కారణాత్ అనన్యత కార్యము కారణము కంటే ఇతరముగా భిన్నముగా ఇతర అన్యాంటే ఇతర ఇతరముగా లేదు అనే అందుకోసం కారణాన్ని పట్టుకొస్తుంది తప్ప ఇండిపెండెంట్గా కారణాన్ని పట్టుకురాదు కార్యముతో కలిపి కారణాన్ని పట్టుకొస్తుంది ముందున్నదాని విచారమే తప్పిది ముందున్నదాన్ని పూర్తిగా త్రోషించి ఎక్కడో ఉన్నదాని యొక్క ఊహాజినితమైన విచారము కాదు మరి ఈ తేడా అంతా ఏమవుతుంది ఇ తేడా అంతా కూడా మిస్ అయిపోతారు ఇప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని అలా మొదలు పెడతాయి కాబట్టి ఇదం అని మొదలు పెట్టాలి ఇదం అంటే జగత్తు అని ప్రారంభం ఇప్పుడు పాఠం దేని గురించి ఇదం గురించా ఆత్మ గురించా ఇదం గురించి అంటే ఈ జగత్తు వై నిశ్చయముగా అగ్రే చుట్టుటకు ముందు ఆత్మా ఆసీ ఆత్మయై ఉండెను ఎటువంటి ఆత్మ ఏక ఆత్మని పట్టుకునే ఏకహా అని విశేషణం ఎందుకు వేశారు విశేషణం సార్థకం అవ్వాలి అంటే ఇదం అనేకం అనేకం ఇదం వై నిశ్చయన అగ్రే సృష్టే ప్రాక్ ఆత్మా ఆసీద్ ఆత్మయై ఉండెను అంటే మరి ఇప్పుడు ఆత్మ కదా సృష్టికి పూర్వము ఆత్మయే ఉండెను అంటే ఇప్పుడు ఆత్మ కదా ఇప్పుడు ఆత్మయే ఎందుకంటే ఇది ఉపాధానం ఉపాధాన నిమిత్త కారణం కాదు ఇది ఉపాధానం ఇప్పుడు ఆత్మయే మరి ఇప్పుడు ఆత్మయే అయితే సృష్టికి పూర్వము ఆత్మయే ఉండెను అని నువ్వు చెప్తున్నారు అంటే అప్పటికి ఇప్పటికీ ఓపెసరంత తేడా ఉండాలి లేకపోతే సృష్టిపూర్వము ఒక్కటి అయినా ఆత్మయే ఉండను అనే మాట పోస ఆ తేడా ఏమిటో తెలుసిన ఇప్పుడు దానిని మీరు నామరూపాత్మకముగా విడదీసి కూర్చున్నారు ఇప్పుడు అప్పుడు ఈ నామరూపముల జంజాటము లేకుండా తనంతటాము స్వయంగా పూర్ణంగా ప్రకాశించేది అది అని ఆసీతికారకంగా చెప్తారు అంటే నామరూపములు అంటే ఎవరైందో తెలుసుందండి నామం వచ్చి రూపం వచ్చింది నామం నామం అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే సత్యమును మొక్కలు చేసి పెడుతుంది లాంగ్వేజ్ యాక్ట్స్ లైక్ సెజర్స్ సెజర్స్ ఏం చేస్తుంది ఎకాండీ ముక్కను ఎకాండీ ముక్క అంటే తెలిసిందా వస్త్రపు మొక్కను ముక్కలు ముక్కలు చేసి పది ముక్కలు కింద లాంగ్వేజ్ డెస్ బ్యాస్ట్ అధ్యతనే నామరూపం అంటారు రూపనామంటారు నామాన్ని బట్టి రూపం లింగ్విస్టిక్ ఇప్పుడు మీరు గమనించండి లాంగ్వేజ్ని బట్టి రూపం వచ్చిందని ఇప్పుడు మట్టి ఉన్నది కుమ్మరివాడింత మట్టి పోస్తున్నాడు ఆ మట్టి ఒక్కటియే అది అనేకము కాదు ఏకము కానీ వీడు కూర్చొని ఘటహ అనే నామాన్ని భావన చేస్తాడు శబ్ద సృష్టి శబ్దం నుంచి సృష్టి కూడా ఘట అనే నామాన్ని భావన చేస్తాడు వెంటనే ఈ ఘటము నామాన్ని ఆ మట్టికి అప్పచెప్తాడు మట్టికిలో ప్రవేశపెడతాడు అంటే ఒక్కటిగా ఉన్న మట్టిని ఘట శరావ అని ఈ విధంగా ఆ లాంగ్వేజ్ ఇట్ని పొట్టిన పట్టుకుని ఆ మట్టిని ఏం చేస్తాడు Mukkala mukkala mukkala jasthaya. The language is used to cut up the reality into many. That is what happened now. Earlier, the language issue was not there. Therefore, it was one and one alone. Adi-san-kata. Idam-ta-kuna. Manakki Mahasaya-gatla-levatasthaya. ఇదే క్లాస్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దక్ష్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యూం శాంతిశాంతిశాంతి